ోిస్సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమస్మార్యపరు పరపరాతైర్జిసర్గాం సా స్థితం మనహ నిర్దోషం హి సమం స్మాత్ బ్రహ్మణితే స్థిత వైదిక ధర్మంలో రెండు డిఫరెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి రెండు డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయి ఒక వాల్యూ సిస్టంలో జీవుడు వ్యక్తి కర్త భోక్త ధర్మాన్ని చేసుకుని పుణ్యలోకాలను పొందాలి అది ఒక వాల్యూ సిస్టమ్ ఆ వాల్యూ సిస్టంలో ఎక్కువ పూజలు ఎక్కువ యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళకి ఎక్కువ రెస్పెక్టు తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ హెచ్చు తమ్ములు తారతమ్యాలు అన్నీ ఉంటాయి దాంట్లో అదో వాల్యూ సిస్టమ్ డివిజివ్గా ఉంటుంది అసలు వాల్యూ సిస్టమ్ సాధారణంగా మతము మనిషిని డివైడ్ చేసుకుంటుంది మతం యొక్క లక్షణం మనం మతానికి అతీతులుగా ఉండాలి అందుకోసం నేను అలా చెప్తున్నాను శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే త్రైగుణ్య విషయా వేదాహ నిష్క్రైగుణ్యో భవాణ అని చెప్పాడు అది ఎంత పవర్ఫుల్ వాక్యాలంటే వేదములు త్రిగుణాలకు సంబంధించి గుణ రూపమైన సంసారానికి సంబంధించి చెప్తాయి దాంట్లో మనం ఉండాలి కొంతకాలం నడిపిస్తాము కానీ అల్టిమేట్గా నిశ్క్రయగుణ్యో భవ దాని నుంచి పైకి వెళ్ళిపో అని చెప్తాడు అలాగే ఈ కర్మకాండ కూడా అలాంటిది కొంతకాలం దాంట్లో ఉండాలి దాన్ని చూసేసి దానికి అధిగమించి ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి నేను కర్తని భోక్తని అనే ఆ వ్యవస్థ ఆ వాల్యూ సిస్టమ్ వేరక్కడ ఆ వాల్యూ సిస్టంలో సమాసమాభ్యాం విషమసమే పూజాత అనే సూత్రం వర్తిస్తుంది ఇది బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన వాల్యూ సిస్టమ్ ఇది వేరు ఇక్కడ అందరూ సమానమే ఏమిటా సమానత్వము విద్యా వినేసం పడే బ్రాహ్మణే గ్రహిస్తుని శునిచేవ శ్వపాకేజ పండితాశ్రమతృష్ణ మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ అది ఎలాగంటే మీరు ఇదనవర్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ సెక్రటరీ ఆఫ్ దిస్ సెక్షన్ హయ్యెస్ట్ పొజిషన్ సెక్రటరీ తర్వాత బంట్ ఇద్దరు ఒక్కటే అని మీరు అన్నారనుకోండి అంటే ఏమవుతుంది ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళి ఆ లోపల తలుపు తీశాను తీల్ హాల్లో ఒక సూపరింటెండెంట్ ఓ పది మంది క్లర్కులు వీళ్ళందరూ కూర్చుని ఉంటారు మామూలు ఇండియన్ స్టాండర్డ్ ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పదం చూడండి అలా ఉందో ఆయన దగ్గరికి వెళ్ళి అవ్వండి సుందర్రామంగా ఎక్కడా అని అడిగారు అంటే ఆయన నాకేసి ఎగ్జిగా చూసి చూడండి బయట ఉంటాడు ఆయన బయటకు వెళ్ళండి మీరు అప్పుడు బయటకు వచ్చి అక్కడ సుందర్రామన్ గారు ఎక్కడని అడిగారు అప్పుడు చూపించారు ఆయన బొంట్రోతు సుందర్రామన్ గారు బొంట్రోత్ నేను బొంట్రోతు గురించి అడిగాను కాబట్టి నా మీద కూడా ఆయన చిటాకు పడ్డాడు నన్ను అడుగుతావా ఇంత సూపరింటెండెంట్ దగ్గరకు వచ్చి నువ్వు బంటు గురించి అడుగుతావు అని చిటాకు పడ్డాడు ఆయన నా మీద నేను అనుకున్నాను నాకు కావాల్సింది వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పొజిషన్తో నాకు సంబంధం ఏంటి తెలుసునా తెలియదా దట్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను అనుకున్నా నేను సమత్వ దృష్టితో నేను ఉన్నాను ఆయన విషమ సమయ పూజాతహాది లెక్కలో ఆయన ఉందంట అది అలా ఉంటున్న వాల్యూ సిస్టమ్ ఇట్ ఈజ్ లైక్ దాట్ ఓసారి ఓ వేద సభలో సత్కారాలు నిర్ణయించడం దగ్గర వచ్చేప్పటికీ క్రమపాఠీయులకి రెండు వందలు ఘనపాఠీయులకి రెండు వందల ముప్పై రెండు వందల పాతిక అని నేను అన్నాను అంటే వెంటనే ఘనపాఠి ఒక పండితులు ఏమని చెప్పారంటే చూడండి ఇంకొంచెం గ్యాప్ పెట్టండి వాళ్ళు ఇష్టపడాలి అని చెప్పారు కరెక్ట్ అండి క్రమపాఠికి ఘనపాఠి పాతిక రూపాయలు గ్యాప్ ఏంటి అది అమౌంట్ కాదు అక్కడ విషయం ఇప్పుడు జీతం ఇచ్చేప్పుడు సూపరింటెంట్ జీతం పదివేలను బంట్రోత్ జీతం తొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చారు అనుకోండి బంట్రోత్కి సూపరింటెండెంట్ కి ఎలా ఉంటుంది అలాగనమాట ఇట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ మనీ ఇట్ ఇది క్వశ్చన్ ఆఫ్ స్టేటస్ అప్పుడు నాకు చెప్పారు కొంచెం మీరు దాన్ని తేడా చేయండి అన్నారు అంటే అప్పుడు నేను చెప్పానంటే ఫోన్లోనే ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కడ నిన్న పట్టుకుందాం క్రమపాటీలకు రెండు వందలు గణపాతీయులకు రెండు వందల యాభై ఇవన్నీ చెప్పారు మీకు డబ్బులు తక్కువ ఉంటే క్రమపాటీలకు నూట డెబ్బై తగ్గించి గణపాతీయులకి రెండు వందల కనీసం యాభై రూపాయలు మీరు ఆ వార చికించకపోతే అది మీరు అమర్యాద చేసినట్టు అవుతుంది దట్ ఈస్ హౌ ట్రూ అంటే తప్పేం లేదు ఆ మాటలో అది నేను ఎగ్రీ అవుతాను ఎందుకంటే ఆ స్కీమ్లో ఆ వాల్యూ సిస్టాన్ని మనం పాటించాలి ఇది పద్ధతి కాబట్టి అక్కడ అలాగే ఉంటుంది కానీ మరి మనం అలాగే ఉండకూడదు మనం వేదాంతాన్ని అధ్యయనం చేసుకున్న వాళ్ళం కనుక అది డివిజిన్గా ఉంటుంది డివైడ్ చేస్తుంది మనిషిని మనిషిని డివైడ్ చేస్తుంది మనం అలాగే పాటించకూడదు నేను తిరుపతి దేవస్థానం క్యూలో నిలబడి ఉన్నా ఎక్కడో మాట క్యూలో నిలబడి ఉన్నా క్యూలో చూద్దాం ఎందుకు మనకి రికమెండేషన్ దేవుడి దగ్గర రికమెండేషన్ ఉంది నేను క్యూలో పోయా వెనకాల నుంచి తప్పుకోవడానికి ఏమంటారు పోడో పోడు అని పోడో పోడో పోడో అంటూ ఒక నలుగురు దూసుకొస్తున్నారు ఎందుకు తప్పుకోవాలి అంటే కళ్యాణం టికెట్ కళ్యాణం టికెట్ అంటే వాళ్ళది కళ్యాణం టికెట్లు మేమందరం వేలమొహాలు వేసుకుని మామూలు సర్వదర్శనంలో మేము ఉన్నాం వాళ్ళకి స్పెషల్ కళ్యాణం టికెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే మరి వాళ్ళకి తప్పుకోవాలి అక్కర్లేదా తప్పుకున్నారంటే ఈ లోపల ఒకళ్ళకి కళ్యాణ టికెట్లు ఉంటే ఎందుకు తప్పుకోవాలి అంటే తప్ప కళ్యాణ టిక్కెట్లుంటే ఎందుకు తప్పు తప్ప అంతేసుకొని వెళ్తారు దేవుడి దగ్గర భగవంతుడి దగ్గర కూడా అలాగే ఉంటుంది నేను ఎప్పుడో కొద్ది రోజుల క్రితం క్లాసులో చెప్పాను ఏమైనా ఈ రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఓసారి అన్నాను చెప్తుందా నేను చెప్పినప్పుడు మీరు మరోలా అనుకుని ఉండరని ఆశిస్తాను ఐ వాస్ టెల్లింగ్ ద ట్రూత్ నేను ఇవాళ వార్త చదివాను అభిషేకం టిక్కెట్ పాతికి వేయాలని ఇలా బ్లాక్లో లక్షించుకున్నారు అలా అందిన వాళ్ళు దొరికితే అభిషేకం టిక్కెట్ పాతికి వెళ్ళా టికెట్ దాన్ని లక్షించి బ్లాక్లో వెళ్ళిపోండా సిక్స్ మ్యాన్స్ డాబడ్డారా కాదా చెప్పండి అభిషేకం చేయాలంటే అసలు అభిషేకం వీళ్ళకి సంబంధం ఏమిటి దేవుడికి అభిషేకం చేయాలని ఆగమశాస్త్రం చెప్తే తిక్క అన్నీ చేయమని చెప్పదు నాకు తెలిసి దేవుడికి అభిషేకము చేయగలను అని చెప్పింది చెయ్యింది అభిషేకం ఈ చిక్కట్టు ఏంటి అది అదే ఆఫ్ గాడ్ అంటే పాతికి అంటే దేవుడికి అభిషేకం చేయాలని అనుకునేటువంటి యోగ్యత అర్హత ఒక మిడిల్ క్లాస్ పర్సన్కు ఉండదు పాతికి వేలు ఎవరు చేయించగలండి మిడిల్ క్లాస్ పర్సన్ పాతికి వేలు అభిషేకం చేయించేదంటే వాడికి ఇంకో పదివేలు పై మిడిల్ క్లాస్ పర్సన్ చేయగలరు ఆ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా చేయలేరు నిజానికి బాగా ధనవంతులు చేయగలుగుతారు అంచేతనే ధనవంతుల ధనవంతులే చేస్తారు దాన్ని అందుగురించే వాడు లంచం దానికి బ్లాక్లో అమ్మాడు ఆ టికెట్ బ్లాక్లోకి ఉన్నారు కొన్నవాడికి చూడండి ఆ విజిలెన్స్ వాళ్ళు అమ్మి వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గర విజిలెన్స్ సెల్లు యాంటీ కరప్షన్ సెల్ ఇవన్నీ ఉంటాయి అంటే వెంకటేశ్వర స్వామికి రక్షణ అవసరం కరప్షన్ లేదంట వాట్ ఈస్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ గాడ్ కాబట్టి వి షుడ్ రైజ్ అ దట్ ఆ నేను వార్తలో చదివాను నేను ఈ వార్తల్లో చదువుతానంటే ఇది దీన్ని తెలుగు వాడి లక్షణం అని యొక్క ఎవరో వర్ణిస్తుంది ఎవో ఎవడో మహాత్వం ఎవడో అంటుండే విన్నాను నేను శివానంద ఆశ్రమానికి వీళ్ళ పొద్దున్న శనివారం క్లాస్ ఉందినది నడిచి వెళుతూ ఉంటే అక్కడ వాడు రోడ్డు మీద రోడ్డు మధ్యలో బూత్ ఒకటి రోడ్డు మధ్యలో పెట్టేస్తాడండి అది గాంధీ ఆస్పత్రిలో ఎదుర్కొన్న రోడ్డు మధ్యలో పెట్టేస్తాడు బూత్ ఒకటి వార్త పత్రిక బూత్ పెట్టేస్తాడు బిట్ వార్తా పత్రికలు అలా వెళ్ళడిపిస్తాడు ఆయన స్పీడ్ రీడర్ అని మీకు మనం చేశాను నేను కాబట్టి అలా వెళుతూ అలా చూస్తూ ఒక యూనిట్ దయచేసి వెళ్ళిపోయాడు అదనవాడి అది మీకు చెప్పేశారు అది ఫ్రీగా ఫ్రీగా అది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రీగా అది అది చదివేసి నేను అప్పుడు అనుకున్నా అవేళ పాఠంలో చెప్పాను రిచ్ మ్యాన్స్ కాడ్ అని డీసీజీ రిచ్ మ్యాన్స్ కాడ్ అని ఎనీవే కాబట్టి ఇక్కడికి వచ్చేప్పటికి సమత్వం అంత సమే ఆ విషమత్వాన్ని ఇక్కడ అంగీకరించము ఇక్కడ వాల్యూసిస్తాం అది అదే భాష్యకారులు అంటున్నారు ేహాదిహాతాత్మదర్శనాభిమానవద్విషయూ తూత్ర సమాసమాభ్యాం విషమసే పూజా పూజా విషయ విశేషణృశ్యి అలయం నమిది విశేషణ అంతే కరెక్ట్ అలాగే ఆపాలి నాకుండే సమస్య మీకు చెప్తాను కదా ఇక్కడ అంత కలగాపడని కదా ఉంటుంది గొలుసు కట్టు రాతని ఉంటుంది పోరాటాలు అలాగే సంధి కూడా చేసేస్తాడు సంధి కూడా చేసేసేపటికి డౌట్ కూడా రాదు విశేషడా అప్పుడు దృశ్యతే హీ నెక్స్ట్లోకి వెళ్తుంటాం ఇప్పుడు ఈ సూత్రం అంటే ఎక్కువ చదువుకున్న వాడికి ఎక్కువ స్థానం తక్కువ చదువుకున్న వాడికి తక్కువ స్థానం అలాగే ఉండాలి ఆ మర్యాద అలాగే చేయాలి అని చెప్పినటువంటి ఆ సూత్రం ఏదైతే ఉందో అది బ్రహ్మ జ్ఞాన సందర్భం కాదండి మరి దాని సందర్భం ఏమిటి వర్షకర్లు చాలా అందంగా చెప్పారు సందర్భం దేహమే నేను అనే అభిమానము వాళ్ళ సమావేశంలో ఆ రూలు చెప్తున్నారు ఆయన దేహాది సంఘాత ఆత్మదర్శన అభిమానవద్ విషయం అభిమానవంతులు ఎటువంటి అభిమానవంతులు అభిమానము గలవారు ఎటువంటి అభిమానము ఈ దేహము నేను నాది అనే అభిమానం గలవచ్చు అంటే వాళ్ళ ఉద్దేశంలో దేహాది సంఘాతమే ఆత్మ అని వాళ్ళు తెలుసు అని భావిస్తూ అటువంటి వ్యక్తుల యొక్క సమావేశానికి ఆ రూలు వర్తిస్తుంది అలా ఎలా చెప్తారు మీరు అంటే పూజా విషయత్వైన విశేషణ ఆ సూత్రంలో పూజాత అని ఉంది పూజా నిమిత్తముగా పూజ అని ఉంది కదా పూజ ఎవరు పూజ అంటే సత్కారం సత్కారం ఎవరిది చేస్తారు దేహాది సంఘాత అభిమానం గలవాడికి చేస్తారా లేకపోతే ఆత్మకి చేస్తారా సత్కారం సంఘాతం గలవాడికి చేస్తారా సత్కారం ద్వైత భావంతో సత్కారం చేసే సందర్భం కనుక ఈ చేసేవాడు దేహాభిమానియే సత్కారం స్వీకరించేవాడు దేహాభిమానియే అంతే కదండి ఇప్పుడు బర్త్డే అనే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి పాఠాలు అన్నీ మానేసి ఆ రోజు కేవలము ఒక పెద్ద కుర్చీలో నేను కూర్చుంటాను మీరు వచ్చి పాదాభివందనాలు చేసి వెళ్తారు విష్యూ విష్యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని కూడా చెప్పేసి తర్వాత ఓ మంత్రం ఉంటుంది బర్త్ డే మంత్రం ప్రతిదానికో మంత్రం ఉంటుంది కదా ఇప్పుడు జాతకరం ఉందనుకోండి దానికో మంత్రం ఉంటుంది ఉపనయనం ఉందనుకోండి దానికో మంత్రం ఉంటుంది వివాహానికొ మంత్రం ఉంటుంది బర్త్డే మంత్రం ఉంటుంది బర్త్డే మంత్రం ఏంటంటే హ్యాపీ బర్త్ డే టు అది అది బర్త్ మంత్రం అదొక పిచ్చి పాట ఒకటి ఉంది అది పాడేసి వెళ్తారు ఈ సమావేశంలో దాని అర్థమేంటి దేహాభిమానవద్ విషయమా కదా అది ఆ తాత్పర్యం అది సరే కాబట్టి అది అక్కడ చేసే సత్కారము అంతా కూడా దేహాభిమానానికి సంబంధించింది అది సో అధ్యక్ష ఊరించే పిచ్చిగా ఫోటోలు అందుకు తీసుకుంటే నేను వద్దండి చెప్తాను ఉద్దండి ఊరించే ఫోటోలు పని పాటలు ఫోటో దేనికి దేహానికే కదా మీరు తీసే ఫోటో మీరు అనవసరంగా ఈ ఫోటో అనే పిక్చర్ ఒకటి పెట్టుకుని దేహం మీద వ్యామోహం వెంతు ఉంచుతున్నారా లేదా ఆత్మని ప్రేమించాలి కానీ దేహం ఫోటోలు తీస్తే ఏమైంది ఫోటోలకి ప్రేమకి ఏదైనా డైరెక్ట్ కర్రలేషన్ ఉంటే అమెరికా దేశంలో డైవర్స్ ఉండకూడదు అర్థమైందా నా పాయింట్ కాబట్టి ఫోటోలు అవి ఫొటోలు ఫోటోలు అంటే ఏమిటో ఎరగని వాళ్ళు వివాహం తప్ప దానికి భగ్నం అంటే ఏటో కూడా ఎరగరు ఈ ఫోటోలు తీసేసి ఆల్బములు నింపేసిన వాళ్ళ పరిస్థితి చెప్పడం కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి దీనికి సంబంధం ఏం లేదు కనుక దేహాభిమానాన్ని పెంచి పోషించేది ఏదైనా తప్పే ఇక్కడ ఈ సందర్భంలో తప్పు దాని సందర్భం వేరే ఉంటే ఉండనివ్వండి పూజాతహా అనే విశేషణాన్ని బట్టి అది దేహాభిమానం గల వాళ్ళకి చెందిన టాపిక్ అది మరి మీ టాపిక్ ఏమిటి మీ ప్రస్తుతం టాపిక్ ఏమిటి దృశ్యతే హి బ్రహ్మవిత్ షడంగవిత్ చతుర్వేద విది పూజాదానాదం గుణ విశేష సంబంధ కారణం ఆ సందర్భంలో అక్కడ ఉండే సందర్భంలో బ్రహ్మవిత్ బ్రహ్మ అంటే వేదము ఆయన వేదం చదువుకున్నాయన షంగవిత్ వేదం ఒక్కటే కాదు వేదాంగములు కూడా చదువుకున్నా ఆయన వేదం చదువుకుని వేదాంగాలు చదువుకుంటారు ఇప్పుడు క్రమపాఠి ఘనపాఠి ఒక ఆయన సలక్షణ ఘనపాఠి అని పెట్టుకుంటారు సలక్షణ ఘనపాఠి అని రాసుకుంటారు ఎందుకంటే ఘనపాఠికి ఆయనకి తేడా ఏముంది తేడా ఉండాలి ఇప్పుడు ఘనపాఠి రాసుకుంటే మామూలుగా ఘనపాఠి అని అనుకోండి ఆయన ఈ సంథింగ్ మోర్ దాన్ ఘనపాఠి ఆ ఘన యొక్క లక్షణం కూడా చదువుకున్నాయి సలక్షణ ఘనపాఠి అని రాసుకుంటారు అలాగే యజ్ఞం చేసిన వాళ్ళు కూడా సోమయాజి మహాగ్ని చేయునులు చేయున్లు గారు అంటే సోమయాజ కంటే పైలవేలు ఆయన చేయున్లు గారు ఆయన మామూలుగా మహాగ్ని చి అని అంటారు అది మామూలు లోకంలో చేయులు అని అనేస్తారు ఆ తర్వాత వాజపేయ అని స్పష్టంగా ఆ పేరులో పెట్టుకుంటారు నేను ఆయన్ని వాజపేయం చేసినా ఆయన అయన ఆయన పేరు ఇంటి పేరు ఏదో ఉంటుంది మరో పేరు ఉంది ఆయన పక్కన వాజపా వాజపేయ యాజి అని పెట్టుకుంటారు పెట్టుకోవాలి పౌండరీ క యాజీ అని పెట్టుకుంటారు అంటే ఆ లెవెల్ వస్తే యజ్ఞాలు వాళ్ళు చేశారు అంటే కాబట్టి ఆ సందర్భం ఉంటుంది అలాగే ఇక్కడ చదువు దగ్గరకు వచ్చేప్పటికీ చతుర్వేది ఇక్కడి నుంచి వచ్చే ఈ పేర్లన్నీ త్రివేది ద్వివేది అలా వచ్చేయాలే పేర్లు ఇప్పుడు అన్నీ మారిపోయాయి చతుర్వేది అంటే చౌబే అంటారు చౌబే అంటే అది చతుర్వేదికి అపభ్రంశ రూపం ద్వివేదికి దుబే ద్వి నుంచి డూ తీసుకో ద్వి పలకాలంటే కష్టపడాలి కదండి దాన్ని సంప్రసారణం చేసి వీరి ఉకారం కింద డకారాన్ని డకారం మార్చేసి దూ వేదానికి అంటే వేదము సో డుబే చౌబే త్రివేది మటుకు అలా మిగిలి ఉంది నాకు తెలిసి ఏమన్నా ఇంకా మార్పు ఉంటే ఉండొచ్చు కూడా కాబట్టి ఇవన్నీ భేదాలు ఉన్నాయి ఆ పేర్లలో ఆ భేదాలను బట్టే వచ్చే ఆ నామాలన్నీ కూడా ఈ విధమైనటువంటిది ఈ గుణ విశేష సంబంధము కారణము ఆ వ్యక్తికి ఒక పర్టికులర్ గుణంతో సంబంధం ఉంది అంచేత ఎందుకు ఆ సందర్భం ఏమిటి పూజ దానాదవు పూజ దానము సత్కారము సంభావన అది చాలా వ్యాల్యూడ్ అది ఆ తారతమ్యాన్ని అంటే కూడా మనం పాటించాలి వ్యాల్యూడ్ అది ఇప్పుడు కాన్వొకేషన్ అయింది అనుకోండి యూనివర్సిటీలోనో వాళ్ళు ఫస్ట్ రోలో కూర్చుంటారు ఎంఎస్సి వాళ్ళు తర్వాత కూర్చుంటారు గోల్డ్ మెడలిస్టులకి మళ్ళీ రోహిస్తారు ఇంకా ఏమి ఏమి లేదు కాయి కాల వాళ్ళు ఇంకా లాస్ట్నే ఉంటారు అలాగే ఒక విభాగం ఉంటుంది అలాగే కూడా ఆ సంబంధం అటువంటిది అలాంటి గుణ విశేష సంబంధ కారణం పోనీ బ్రహ్మజ్ఞానం దగ్గర అది కూడా ఎందుకు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఎందువల్ల బ్రహ్మతూ సర్వగుణదోష సంబంధవర్జితం అది సంగతి ఈ బ్రహ్మ ఉన్నది చూసారా ఎన్ని గుణదోషాలు ఈ సృష్టిలో ఉన్నాయో అవి ఏమీ బ్రహ్మయందు లేవు ఆత్మయందు గుణములు లేవు దోషములు లేవు అంటే మహాపుణ్యాత్ముడి యొక్క ఆత్మ మహా పాపాత్ముడి యొక్క ఆత్మ మీరు తీసి చూస్తే అంటే శ్రీకృష్ణుడి ఆత్మ కంసుడి ఆత్మ శ్రీకృష్ణుడు ఇక్కడ మల్లరంగంలో అంటే ఆ జిమ్ఖానాలో నిలబడి ఉన్నాడు కంసుడు ఆ మంచం మీద ఎత్తైన సింహాసనం మీద కంసుడు కూర్చుని ఉన్నాడు వాడికి రాత్రి నిద్రపట్టలేదు నిద్రపట్టగా భయం మరణ భయంతో నిద్రపట్టగా వాడు అలాగా పంటాలు పడుతున్నాడు ఈ మల్లులు ఈ శ్రీకృష్ణుని సంహరించి తను రక్షింపబడతాడేమో అని లాస్ట్ స్టాండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు అక్కడ కంసుడు ఉన్నాడు పరస్పర శత్రువుడు అప్పుడే తల్లిదండ్రులను జైల్లో పెట్టి పెట్టాడు ఆయన వాడి కేసు చూసి అలా పెట్టారు వీళ్ళ సంగతి చూసి నీ దగ్గరకు వస్తాను ఇది పరిస్థితి కానీ ఆత్మ ఆత్మ శ్రీకృష్ణుని ఆత్మ ఏదో కంసుని ఆత్మ కూడా అదే ఆ టైంలో కంసులు దిగొచ్చి కాలు పట్టుకుని నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పు అంటే ఆయన నీకు నాకు ఆత్మస్వరూపం ఒక్కటే అని చెప్పాడు తత్వం చేయం చెప్తాడు ఆత్మని చెప్పి ఆడాలి కాబట్టి బ్రహ్మ విచ్ ఆత్మ సర్వ గుణదోష సంబంధ పరిచితం గుణదోషాలు ఉండే స్థాయిలో వాళ్ళు ఉంటాయి మనస్సు స్థాయిలో ఉంటాయి దేహం స్థాయిలో ఉంటాయి చుట్టుముట్టూ కానీ ఆత్మకే ఆ గుణదోషములు వేటితోటి కూడా సంబంధము లేదు కాబట్టి బ్రహ్మ దగ్గరకు వచ్చేప్పటికీ ఇంకా విషమ అనేది ఏమీ లేదు సమమే ఇత బ్రహ్మణితే స్థిత యుక్తం ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి గురించి చెప్తున్నాము బ్రహ్మణితే ఎవరైతే బ్రహ్మ ఎందు నిలిచి ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వారి దర్శనంలో ఎటువంటి వైషమ్యములు లేవు లేవు అనే పరిస్థితే యుక్తంగా ఉంటుంది ఎందుకంటే బ్రహ్మయందు వైషమ్యములు ఉండే ప్రసక్తే లేదు కనుక కర్మ విషయం సూత్రం సమాసమాభ్యా ఇత్యాది సమాసమాసమాభ్యాం విషమ విషమసమే పూజాతహాన్ని తీసరా ఆ సూత్రం అది బ్రహ్మ విషయం కాదట అది కర్మకి సంబంధించిన సూత్రం బ్రహ్మకి సంబంధించి వైషమ్యం అనేది చుట్టుపక్క ఎక్కడ ఉండదు మరి ఇది ఇది ఇదంతూ సర్వకర్మ సన్యాస విషయం ప్రస్తుతం అది కర్మ కర్మశాస్త్రానికి సంబంధించిన సూత్రం అదే దాన్ని ఇక్కడ పెట్టకూడదు మీరు ఎందుకంటే ఇది కర్మశాస్త్రం కాదు ఇక్కడ ఇక్కడ ఏమిటి మరి సర్వకర్మ సన్యాస రూపమైన శాస్త్రం సర్వకర్మాని మనసా సన్యస్యాస్తే సుఖమేషి అని ఇంతకుముందే వెళ్ళింది శ్లోకం ఆ ఆత్మ ఆత్మస్వరూప సాక్షాత్కారం చేత నా స్వరూపములో క్రియ లేదు అని తెలుసుకుంటా ఇది వ్యాస్టింపుల ఇప్పుడు నేనుంది కదా నేను స్వయం ప్రకాశ సత్ చిత్ అనమాట సచిత్ దట్ ఈజ్ నేను ఈ నేనులో కర్మ ఉందా లేదు మరి కర్మ ఎక్కడుంది మనస్సులో ఉంది దేహం నుండి ఉన్నది నేనులో లేదు దట్ ఈజ్ ది వ్యవస్థ అది పరిస్థితి కాబట్టి ఇప్పుడు సర్వకర్మ సన్యాసం అయిపోయింది కదా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది నా ఎందుకు క్రియ ఏమీ లేదు అని తెలుస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఓ సేవ చేశాడు నేను సేవ చేశాను అని చెప్పారనుకోండి ఆయన కరెక్టా కదా కరెక్టా అంటే తన స్వరూపంలో క్రియ ఉన్నట్టే కదా ఆయనకి ఇంకొక ఆయన ఉన్నారు సేవ చేశారు సేవ చేసి చూడండి ఈ సేవ నేను చేసింది కూడా ఏమీ కాదండి ఇది పరమేశ్వరుడే చేయించాడు నా చేత అని అనౌన్స్ చేశారు అనుకోండి ఆయన అనౌన్స్ చేశారనుకోండి ఇప్పుడు ఆయనలో కర్తృత్వం ఉన్నట్టనట ఉన్నట్టే ఉన్నట్టే సేవ చేసి తను సేవ చేసేననే స్పృహ ఆయనకి లేదనుకోండి అప్పుడు కర్తృత్వం లేనట్లు లేక అంచేతన నేను చాలాసార్లు చెప్తూ ఉండేవాడిని కర్తృత్వాభిమానము ఉండకూడదు అకర్తృత్వాళ్ళకు కూడా ఉండకూడదు అది చాలా ఇంపార్టెంట్ నేను కర్తన కానుండో మీరు గుర్తు చేసుకుని గుర్తు చేసుకుంటున్నాను గుర్తు చేసుకున్నాను నేను నేను కర్తను అనుకునేవారు నేను కర్తన కానుండో అని అలా పదిహేను నిమిషాలకు ఒకసారి దాన్ని ఏమంటారు ఐదే కర్తృత్వానికి అంటారు అది కాబట్టి ఆ స్పృహే ఉండదు ఆ దృష్టి అసలు పోనపోదు యూ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దాట్ దట్ కైండ్ అమ్మ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అకర్తృత్వ ఆత్మస్వరూపమునందు క్రియ లేదు దాన్ని సర్వకర్మ సన్యాసం ఉంటారు ఆ సర్వకర్మ సన్యాసానికి సంబంధించి చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ కర్మశాస్త్రం కాదు కనుక ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఈ సర్వకర్మ సన్యాసం అనే టాపిక్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ వరకు అంతమైందో చెప్తున్నారా విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం చెప్తున్నారు సర్వకర్మాని మనసార్ధ్య ఆ అధ్యాయ పరిసమాప్తే అక్కడ అన్ని సమస్ దాంట్లో సవర్ణ దీర్ఘసంధిలోకి వెళ్ళిపోతాయని నేను సర్వకర్మాణ మనసన్యస్యాస్యే సుఖం వశి నవద్వారేపు హే నైపు పురువ కారయన్ అనే శ్లోకంలో మొదలు పెట్టేసి ఐదో అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా సర్వకర్మ సన్యాస ప్రకరణం ఇది జ్ఞానము చేత ఫిజికల్గా కాదు ఫిజికల్గా యాక్టివిటీస్ ఉంటాయి జ్ఞానము దృష్టితో జ్ఞాన దృష్టితో ఎట్టి కర్మ ఎత్తి స కర్మలు స్వరూపమునందు లేవు ఐఎమ్ నాట్ దైండ్ ఐఎమ్ నాట్ బాడీ ఇంకా కర్మలే ఉంటాయండి స్వరూపంలో కర్మలు ఉండవు మైండ్లోనూ దేహంలోను కర్మలుండవు అటువంటి జ్ఞానంతో సర్వకర్మలను సన్యసించుట అనే టాపిక్ ని మనం దాని మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ కర్మశాస్త్రానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ వర్తించవు నహృష్యే ప్రియం ప్రాప్యో ప్రాప్యచ సమూహ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మయందు నిలిచి ఉండవలేము బ్రహ్మను తెలుసుకోవాలి బ్రహ్మ అంటే ఈ సర్వ జగత్తు ఈ సకల జగత్తు మీకు రెండు అంశముల అనుభవానికి వస్తూ ఉంటాయి ఏమిటి ఇప్పుడు ఘట అనుకోండి ఘట అనగానే దాంట్లో రెండు అంశాలు అనుభవానికి వస్తున్నాయి అని నీకు తెలియాలి ఘట అంటే ఘటమే కదండి ఇంకా రెండే ఉన్నాయని అనుకోకూడదు రెండు ఉన్నాయి దాంట్లో ఏమిటి ఘటము అనేది నామ ఒక రూపానికి మీరు పెట్టుకున్న ఒక పేరు నామ రూప నామం రూపం లేదు రూపంలో నామం లేదు అయితే కంటితోటి మీరు ఘటాన్ని చూడాలి కంటితో చూసింది ఏమిటంటే ది ఎగ్జిస్టెన్స్ ది సెన్స్ సెన్సార్గంతో సెన్స్ చేస్తారు పసిగడతారు ఇప్పుడు కుక్కండి కుక్క ముక్కుతో పసి గడుపుతుంది ఆ సెన్సార్గంతో పసి గడుపుతుంది కుక్క ముక్కును ఎలా పడుతుందో మనిషి కన్నును ఎలా వాడతారు కన్నుతో దేన్ని సెన్స్ చేస్తారు కన్నుతో సెన్స్ ఈ సెన్సింగ్ అనే దానికి తెలుగు దొరక్క ఇబ్బంది పడుతున్నా ఆలోచించండి తమరు కూడా సో కన్నుతో సెన్స్ చేశా దేన్ని సెన్స్ చేశాను ఇది ఉండడం ఉన్నది అని సెన్స్ చేసింది సపోజ్ లేదనుకోండి మీకు అలా విశాలంగా కనపడుతుంది అలా విశాలంగా కనపడలేదు ఏదో అడ్డున్నట్టుగా ఉంది అంచేతనే దానికి అబ్జెక్షన్ అది ఆబ్జెక్షన్ ఫస్ట్ వైట్ ఇసుక అబ్జెక్ట్ ఎందుకంటే కన్నులోంచి ఆ చైతన్య ప్రవాహం వెళ్ళిపోతుంటే అది వెళ్ళిపోతున్నది వెనక్కి అంటే ఎందుకు వెనక్కి రిఫ్లెక్ట్ అయింది ఎందుకు రిఫ్లెక్ట్ అయింది ఆ చైతన్యం అక్కడ ఏదో ఉంది అది అబ్జెక్ట్ చేసింది ఈరోజు సిని కాంతి సినిమా ప్రాజెక్టు నుంచి కాంతి అలా వెళ్ళిపోతుంది అనుకోండి తెర మీద ఏమీ కనపడుతుంది మీకు స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ ఒక అబ్జెక్షన్ పెట్టాలి అబ్జెక్షన్ పెడితే ఫిలిము మీకు తెర మీద సీన్లు కనపడతాయి అలాగే ఈ ఈ ప్రాజెక్షన్ ఇది ఒక ప్రాజెక్టర్ ఫోకస్ చైతన్యం యొక్క ఫోకస్ ఈ ఫోకస్ కి అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి ఉంది ఉంది ఉంది కనుకనే అబ్స్ట్రక్షన్ వచ్చింది రిఫ్లెక్షన్ వచ్చింది ప్రతి ప్రతిబింబం వచ్చింది ఉంది ఏమిటి ఉంది అని మనస్సు సప్లై చేస్తుంది ఘటము అని అంచేతనే మీకు ఘట సంస్కారం ఉంటేనే ఘటాన్ని చూస్తారు మీరు ఘట సంస్కారం లేకపోతే ఘటాన్ని చూస్తారు దీని మీద ఒక సైంటిఫిక్ ఆర్టికల్ నేను గుర్తు చేస్తాను అది సైంటిఫిక్ ఆర్టికల్ వచ్చింది ల్యాండ్ అనే జర్నల్లోనో ఎక్కడో వచ్చింది చాలా స్టాండర్డ్ జర్నల్ నాకెవరో తీసుకొచ్చి ఇచ్చారు యుఎస్లో ఉండగా బ్రెజిల్ దగ్గరికి స్పానిష్ పీపుల్ వెళ్లి ఆక్రమిస్తారు బ్రెజిల్ మీద స్పెయిన్ నుంచి స్పాని వెళ్ళి అన్ని ఆక్రమిస్తారు కదా మా దేశానికి స్పాని యార్డ్స్ రాలేదు ఫ్రెంచి పోర్చుగల్ బ్రిటిష్ వచ్చారు మా దేశానికి వచ్చి ఇక్కడ లెబ్రాట్ ను బ్రిటిష్ వాళ్ళు సెటిల్ బ్రెజిల్ కి స్పానిష్ పీపుల్ వెళ్ళారు వాళ్ళు షిప్పింగ్ లో మంచి సమర్థలు ఆ షిప్ వచ్చింది బ్రెజిల్ కోస్ట్ మీద బ్రెజిలియన్స్ లోకల్ పీపుల్ ఉన్నారు వాళ్ళ నేటివ్స్ అన్నారు ఆ లోకల్ పీపుల్ ఉన్నారు వాళ్ళు షిప్ వాళ్ళకి షిప్ కనపడలేదు మనుషులు కనపడుతున్నారు షిప్ కనపడ మరి ఏం కనపడింది ఏదో కనపడుతోంది అది ఏమిటో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు చూడలేదు షిప్ కోస్ నేను న్యూ అని షిప్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు సముద్రం ఎరుగుదురు రెండు చేతులు రెండు కాళ్ళు మనుషులు ఎరుగుదరు అంతవరకు చూస్తున్నారు ఇంకా ఏమిటో వాళ్ళకి తెలియదు అని వాళ్ళ యొక్క అనుభవాలనే రికార్డు అయినవన్నీ అనలైజ్ చేసి వాళ్ళకి షిప్ జ్ఞానం లేదు కాబట్టి ఈ వస్తున్న షిప్ అంటే అది చాలా పెద్దదండది అది దగ్గరికి వచ్చేసినా కూడా వాళ్ళకి అది తెలియదంటే నేను వాడ్యూటేస్ కాబట్టి ఇంద్రియను తెలుస్తుంది కాబట్టి ఇంద్రియమును పసిగట్టిదేమిటి ఉంది ఆ ఉన్నదానికి పేరు పెట్టేదేది మనస్సు కాబట్టి ఇప్పుడు ఇది ఘటము అంటే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఏమిటా రెండు అంశాలు ఉంది నామరూపాలు నామరూపాలు ఎక్కడి నుంచి మీరు దాన్ని ఎత్తిమెంట్ అక్కడ ఉన్నది ఏమిటి ఉంది ఆ ఉంది ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ అంతా ఉంది పృథివీ ఉంది ఆపహ ఉంది అగ్ని ఉంది వాయు ఉంది ఆకాశం ఉంది అంతా ఉనికి ఇది పరబ్రహ్మ ఆ ఉనికి అది పరబ్రహ్మ నామరూపాలు దాని మీద మనస్సు ఆరోపించినవి నామరూపాత్మకం జగత్ కాబట్టి బ్రహ్మ ఎక్కడ ఉందో మన చెప్తూ జగత్తు దాని మీద అధ్యారోపం అది పరిస్థితి ఇది బ్రహ్మవిత్ అంచేత బ్రహ్మవిత్ దేనికేసు వాడి మనస్సు ఉండాలి దేనికేసు ఎందుకంటే అస్థీత్యేవోపలబ్ధవ్య తత్వభావ ప్రసీదతి సో ఏది చూసినా అస్థి అని చూడాలి యూ షుడ్ ఫీల్ ద ప్రెసన్ ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి కంటితో చూసి బుద్ధితో తెలుసుకునేది నామరూపాలు హృదయంతో ఫీల్ అయ్యేది బ్రహ్మ ఇప్పుడు మీరు గదిలో కూర్చొని ఉన్నారనుకోండి ఎదురు కూర్చుని ఉంటే ఏదో చప్పుడైంది ఈ చప్పుడైనప్పుడు అది ఏమిటో తెలియటం లేదు కానీ ఉంది మాత్రం ఉంది తెలిసింది అలాంటి పరిస్థితి ఉంది కదా ఏమిటో తెలియకుండా ఉందని నీకల్లా తెలుసుకుంటే అలా అడగద్దు ఉంది ఏదో ఉంది ఇక్కడ అది ఏమిటో నాకు తెలియదు ఉంది అంటే ఆ ఉంది జ్ఞానం ఒక ఒక లెవెలు అది ఏమిటో బుద్ధితోటి నిర్ణయించి లెవెల్ ఇంకొకటి ఇప్పుడు ఈ రెండింటిలో సూపర్ఫిషియల్ ఏది లోతైందేది ఉంది అన్నది లోతైంది నామరూపాలు సూపర్ఫిషియల్ మనకు అజ్ఞానం చేత రివర్స్ కనపడుతుంది అంత ఉల్టా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రెజెన్స్ అంటారు ఆ ప్రెజెన్స్ ని ఎవళ్ళైతే నిరంతరము ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళని బ్రహ్మవేత్తలు ఆ ప్రెజెన్స్ ఫీలింగ్ ఆల్ ది టైం దీన్ని బ్రహ్మవిత్ అంటే బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత అంటే హీజ్ గాడ్ కాన్షియస్ అని అర్థం గాడ్ కాన్షియస్ ఇప్పుడు వరల్డ్ కాన్షియస్ పర్సన్ కదా మనుషులు మనం వరల్డ్ కాన్షియస్ లో ఉంటాం వరల్డ్ కాన్షియసే కదా మనం వరల్డ్ కాన్షియసే ఉపయుద్ధం అవుతోంది ఇగో ఇదేమో డైమండ్ పాయింట్ సెంటర్ సాయంకాలం అయినప్పుడే సూర్యాస్తమయం అవుతోంది ఇవాళ పదిహేడో తారీఖు ఇంటి దగ్గర పిల్ల పాప ఉన్నారు ఈ స్టాక్ మార్కెట్ ఇంతవరకు బాగానే ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఇంకా వర్షాలు పడితే బాగున్నాయి ఇదంతా వాళ్ళు కాన్షియస్సే అవునా మనం వరల్డ్ కాన్షియసే కదా వరల్డ్ కాన్షియస్ గాడ్ కాన్షియస్ ఎలా ఉంటుందో చెప్పంటారా స్టాక్ మార్కెట్ అంటే ఈశ్వరుని మహిమతో నడుస్తూ ఉంటుంది అలాగే ఈశ్వర ఉప యుద్ధం ఇవన్నీ కూడా ఇలా సో నాకు లండన్ నుంచి ఒక అమ్మగారు ఫోన్ చేశారు కొంచెం ఇక్కడ ఈ సమస్య ఉంది దీనికి మీ పరిష్కారం ఏమిటని అడిగారు అయితే నేను చెప్పాను చూడండి సమస్యలను సృష్టించినది ఎవరు మీరు సృష్టించారా అదే నేను సృష్టించారు నేను సృష్టించానా లేదు స్వామిజీ మీరు అక్కడెక్కడో ఇండియాలో ఉన్నారు మీరు ఎందుకు సృష్టించారు కాబట్టి మన ఇద్దరికి సంబంధించి సృష్టించింది ఎవరు ఈశ్వరుడు పరిష్కరించాల్సిందెవరు సృష్టించినవాడు ఈశ్వరుడు పరిష్కరించేవాడు ఈశ్వరుడు అయితే స్వామీజీ నన్ను ఏం చేయమంటారు మీరు సాక్షిగా నిలిచి ఉండండి దీన్ని గాడ్ కాన్షియస్నెస్ అంటారు అలా కాకుండా ఓహో వాడు అలా చేశాడా నేను ఫోన్ చేస్తాను వాడు నెంబర్ ఇవ్వండి నేను వాడితో మాట్లాడతాను దాన్ని వాళ్ళు కాన్షియస్ అంటారు సరిపడిందండి గురికే మీకు దృష్టాంతం చెప్తారు బ్రహ్మవిత్ గాడ్ కాన్షియస్ God గాడ్ కాన్షియస్ ఈజ్ వెరీ రియల్ ఎంత రియల్లో తెలుసు అండి వరల్డ్ కాన్షియస్ రియల్ కదా చెప్పండి సాయంకాలం ఎండి ఎండబాక్ కాస్తుంది ఈవేళ నలభై ఒకటో నలభై రెండో ఉంటుంది ఇది రియలా కదా ఇది వీఆర్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఈ వరల్డ్ రియలా కదా అని నేను అడగట్లేదు వరల్డ్ కాన్షియస్ రియల్ కదా రియల్ వెరీ రియల్ వరల్డ్ మిచ్చ is very real. We are very real. world conscious people. శ్రీ రామకృష్ణుల varu, ఆయన గాడ్ కాన్షియస్గా ఉంది కదా ఆయన వరల్డ్ కాన్షియస్ అని కదా ఏ టాపిక్ వచ్చినా ఏ ప్రసంగం వచ్చినా కొబ్బరికాయ అంటే అబ్బా భగవంతుడు ఎంత కరుణామూడండి చూడండి ఆ కొబ్బరికాయ లోపల నీళ్ళు ఎలా ఆ నీళ్లు తాగితే దప్పికి తీరుతుంది అబ్బా రసస్వరూపుడు దేవుడు అని ఇలా ఉంది కొబ్బరికాయ అంటే అదే మీరు నాకు ఈ మధ్యన కోనసీమ నుంచి పది మనిషి వచ్చారు ఆ ఏం బాగున్నాయో అంత కులాసా కాదు ఏం కులాసండి కొబ్బరికాయకి ధర పలుకు లేదని చెప్పండి కొబ్బరి రైతు స్వామిజీ అడగద్దు కొబ్బరి మాట బతుకు అడగద్దు మీరే మీకు కొబ్బరి రైతు అతను రైతు ఎలా రైతు బతుకుని అధ్వానం చేసేసారు కోపగారితో ఏం నీళ్ళు ఇచ్చారో ఏం లోన్లు ఇచ్చారో నాకు తెలియదు కానీ చేసి చేసేసి సంతోష్టిగా ఉన్నవాడిని కూడా అసంతోషంతో నింపేసి వాడి జీవితంలో ఇంగే ఎప్పుడూ ఆనందంగా ఉండే అవకాశం లేకుండా చేసేస్తారు పూర్వం రైతులు అలా ఉండేవారు కాదు ఉన్నదాంతో సంతోషంగా ఉండేవారు పాపం పంట తక్కువ ఉంది అప్పట్లో అయినా సంతోషం ఎక్కువ ఇప్పుడు పంట మూడు రెట్లు అయింది అసంతోషం పది రెట్లు అయింది ఏదో మరి ఆ విద్యోనం నేను మొత్తం రెండు లెవెల్స్ చూసి ఆయనకి అనుకునే అదే ఆస్తి పాస్తి ఉన్నవని కాదు నేను చూశాను వ్యవసాయం వ్యవహారం ఎంత చూశాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి కొబ్బరి రైతుని కొబ్బరికాయలో దేవుడు కనపడుతున్నాకి వరల్డ్ కాన్షియస్ కానీ కొబ్బరికాయ చూసిన వెంటనే వెంటనే ఈశ్వరుడు గాడ్ కాన్షియస్ సో బ్రహ్మవితో బ్రహ్మని స్థిత నేను మీరు చెప్పానో లేదో గుర్తు నాకు చైతన్య మహాప్రభు నడిచి వెళ్తుంటే వెదురు బొంగు కనపడి ఆయన కలంపట ఆనంద బాష్పాలు ఎందుకంటే వెదురు బొంగు కనపడగానే ఆయనకి శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చేసాడు అంటే వేణువు శ్రీకృష్ణుడు అంతే ఇంకేం లేదు ఇంకోటి నాటి వెదురు బొంగు ఆ తిక్కట్లాగా ఉంటుంది అది ఒక పది పది పదిహేను ముక్కలు కలిసి ఉంటాయి కనపడే అదే బాగుంటుంది జాగ్రత్తలు ఉండంగా పోయినా ఇంకోటి ఎవడై ఎవడి దొంగ కాబ ఆయన అలాగా నిలబడిపోయి సమాధిలో వెళ్ళిపోయేట ఎదురు చూసిన కాబట్టి బ్రహ్మవితంటే అలా ఉంటాడు సంతనే పదం ఉంది సంతంటే అర్థం అంటే చూసినండి సత్ సర్వత్రా సత్ని దర్శించేవాడు సంత్ సాధు సంత్ అంటారే కూడా మీకు ఆ సత్ అని చెప్పాను చూసారా నామరూపాలు మనస్సు చేత కల్పించబడినవి ఉన్నది ఏదో ఉన్నది ఇప్పుడు ఈ ఉన్నది కూడా ఎలాగంటే ఈజ్ ఈజ్ ఈజ్ ఈజ్ ఈజ్ ఈజ్ ఈజ్ అంతా ఈజే ఈజేదో అదే ఈజ్నెస్ అదే సత్యము నేను ఫలానా నేను ద్రష్టమి ఇది దృశ్యము ఇది ఘటము ఇది టేబుల్ ఇది పుస్తకము ఇదంతా కూడా బుద్ధి యొక్క కల్పన మెంటల్ డివిజన్స్ ఇవన్నీ కూడా ఈ డివిజన్స్ యొక్క మూలంలో ఏ డివిజన్స్ కి ఆ ఈశ్వర అస్తిత్వము సదైవ సౌమ్యమగ్ర ఆసీత ఆ సతే గలదు ఆ సతను ఆ ఫీల్ అవ్వడం బుద్ధితో గుర్తించడం కాదు ఫీల్ అయ్యి ఆ కాన్షియస్నెస్ లో ఆ చేతనలో ఆ నిలిచి ఉండుట బ్రహ్మవిట్ బ్రహ్మ స్థిత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆయనకి ప్రియము కలిగిందనుకోండి ప్రియము అప్రియము చూడండి ప్రియము అప్రియము ఉంటాయి ఇప్పుడు ఎండ ఫార్టీ వన్ ఉందనుకోండి అది బ్రహ్మవేత్తకి ప్రియమనుకున్నారు కాదు ఆయనకి అప్రియమే ఎందుకంటే ఒళ్ళంతా చెమట ఇబ్బందిగా ఉంటే బ్రహ్మవేత్తలకి చెమట పట్టదని మీరు అనుకోదు మామూలు అంతా మామూలే దేహ అన్ని లక్షణాలు మామూలే రాముడు శ్రీరాముడు తెల్లవారు సావనం నదిలో స్నానికి వెళ్తున్నాడు గోదావరి నదిలో చాలా కార్తీక మాసం చలి వణికిపోతూ ఉంటాం ఆయన అంటాడు మరొకడు వేణీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తూ ఉండు ఉంటాడు నేను ఇక్కడ చందేళ్లతోటి నానా హింసలు పెట్టున్నాను ఎందుకంటే అవతార పురుషుడైనా కూడా దేహం అనేప్పటికీ బస్ వయి బాధ్యం కాబట్టి అప్రియము ఈ ఎండ థర్టీ సెవెన్ అండి థర్టీ దాటితే బ్రహ్మవేత్తలకి అందరికీ కూడా అప్రియమే వర్షం పడింది అనుకోండి అందరికీ ప్రియమే కేవలం బ్రహ్మవేత్తలకే ప్రియమని మీరు అనుకోండి కాబట్టి ప్రియము అప్రియము ఇవి రెండూ సమానము ఈ ప్రియము అవి రెండూ ఉంటాయి ఎక్కడుంటాయి బాహ్యంలో ఉంటాయి బాహ్యంలో ప్రియ అప్రియములు రెండూ ఉంటాయి ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే అజ్ఞాని బాహ్యంలో ఉండే ప్రియ ప్రియాలని మార్చేసి ఆ అప్రియాన్ని ప్రియం కింద ప్రియాన్ని మరింత ప్రియం కింద మనం చేసుకోవాలి అని ప్రయత్నించేవాడు సంసారి వాడు బతుకంతా ఈ సంసారాన్ని సవరదీయడంలోనే పోతుంది వాడు ఎందుకంటే అది ఎప్పుడూ అప్రియమైపోతూ ఉంటుంది కుక్కతో ఒకలాగా ప్రియం చేసి అది అప్రియమైపోతుంది కదా మళ్ళీ ప్రియం చేసుకుంటూ ఉండాలి దాన్ని మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి ఆ విధంగానే జీవితం అంతా నడుస్తుంది జ్ఞాని యొక్క రాజు సంసారం జ్ఞానం ఏమిటంటే ప్రియ అప్రియములను ఉండని వాటిని డిస్టర్ అలా ఉండదు వీడు తిట్టివాడు వీడు పొగిడీవాడు ఇద్దరిని అలా ఉండని వాళ్ళని ఇష్టం ఈ తిట్టివాడికి పనిష్మెంట్ ఇచ్చేయాలనో పొగిడీవాడిని ఎత్తులు పెట్టుకోవటం రెండు ఊడ్లు లెడ్డన్ బి మరి మనం ఏం చేస్తాము తిట్టినప్పుడు హృదయంలో రెస్పాన్స్ ఏముంది దాన్ని రీ అడ్జస్ట్ చేయాలి తిట్టినప్పుడు కోపం వస్తుంది కదా ఆ కోపాన్ని మానే పొగిడినప్పుడు సంతోషం వచ్చి కదా ఇది మానేసాయి పొగిడిన ముందు అసలు ముందు పొగిడినప్పుడు సంతోషపడడం మానేయడం అభ్యాసం చేయండి పొగిడినప్పుడు అలా ఉబ్బిపోకుండా కామ్గా ఉండడం అభ్యాసం చేయం ఎందుకంటే ఈ పొగడత అది ఒక లెవెల్లో దాని విలువ దానికి ఉంది కానీ ఆత్మస్వరూపాన్ని ఆ పొగిడిన కారణంగా మనం ఉబ్బిపోవడం తప్పు న ప్రహృష్యేయం ప్రాప్త్య ఆ పొగడ్తను విని ఉబ్బిపోవద్దు అప్పుడు ఎవరినో తెలిసినా ఇంకొకడు సిటీ ఉంటాడు పది మంది పొగిడితే ఒకడు తిడతారు దీంట్లో దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే పది మంది పొగిడినప్పుడు కలిగిన సంతోషం కంటే ఒక్కడు తిట్టినప్పుడు కలిగిన దుఃఖం పది రెట్లు ఎక్కువ ఉంది పది మంది పొగిడిన పొగడతలు పది రోజుల్లో మరిచిపోతాడు ఒక్కడు తిట్టిన తిట్లు బతుకంతా గుర్తుపెట్టుకుంది దుఃఖపడితే కాబట్టి ఈ పొగిడి వాళ్ళని నువ్వు ఏమి చేయొద్దు తెగడే వాళ్ళని ఏమి చేయొద్దు పొగిడినప్పుడు ఉబ్బిపోకుండా ఉండుట అభ్యాసం చేసుకుంటే తెగడినప్పుడు ఆనంద దుఃఖపడాల్సిన అవసరం ఉండదు అక్క అది సంగతి నా ప్రహుక్షే ప్రియం ప్రాప్య నోద్విజే ప్రాప్య చాప్రియం అప్రియమును పొంది ఉద్వేగమును పొందరాదు నేను మీకు ఒక స్కీమ్ ఇస్తాను అది మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకొని బట్ మీరు నాకు చెప్పాలి పొగిడితే సంతోషించి తిడితే దుఃఖించి వాడు వాడి పేరేమిటో తెలిసిన సంసారి పొగిడితే సంతోషం తిట్టితే దుఃఖం సంసారి పొగిడితే దుఃఖం తిడితే సంతోషం అలాంటి వాళ్ళు ఉంటారా అని మీరు అడగద్దు ఉంటారు నేను చెప్తాను మీరు పొగిడితే దుఃఖం తిడితే సంతోషం సాధకుడు అభ్యాసం చేయాలి అభ్యాసం ఎలా చేయాలంటే ఎవరైనా ఇలా పొగిడేస్తున్నారు ఈ పొగడతలన్నీ మనకు అనవసరం దీనివల్ల మనలో అహంకారం పెరిగిపోతుందేమో ఏమిటో భగవంతుడా ఈ ట్రాప్లో పడకుండా నన్ను రక్షించు అని వీడు జనం పెట్టుకున్నాడు అనుకోండి వాడు సుఖపడుతున్నాడో దుఃఖపడుతున్నాడా పుదోపడు దుఃఖం పడ్డా లేదా ఇప్పుడు గుప్తదానం చేస్తారు పది మంది చూసి దానం చేస్తారు ఎందుకంటారు పొగట్ట కోసం చేస్తారు వీడు గుప్తదానం చేస్తాడు ఎవరికి మూడో కంటి వాడికి తెలియకుండా దానం చేస్తాడు అంటే ఏమిటి వాడు చేస్తున్నది ఏమిటంటారు పొగట్టని పరిహరిస్తున్నాడు కదా పొగట్టలు దూరంగా ఉంటున్నాడు ఇంకో కొంతమంది ఏం చేసేవారు అంటే ఏదైనా ప్రారంభం ఉంటే పోతుందని చెప్పేసి ఆ పది మంది చేత చివాట్లు తినేసి వచ్చేసేవారు ఎవరైనా చివాట్లు పెడితే అమ్మాయి పొల్ల ఏదో పాపం క్షయమైపోతుంది అని సంతోషపడిపోయి లోపల ఒక తృప్తి కలిగి పొల్ల ఈవేళ కొన్ని చివాట్లు తినేసాం కొంత పాపక్షయం అయిపోయింది ఈ దోషం పోయింది అని సంతోషపడిపోతారు అటువంటి వాళ్ళని ఎవరంటారు సాధన మార్గంలో ఉన్న వాళ్ళని అలా అంటారు సాధకుడు సరిపడిందండి ఇప్పుడు ఇంక మూడో కేటగిరీ పొగిడితే సంతోషం లేదు తిట్టితే దుఃఖం లేదు వాడు జ్ఞాని మూడో కేటగిరీ ఇప్పుడు మూడో కేటగిరీ చెప్తాం